السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الذي جعل الموت نهاية كل حي في الدنيا والصلاة والسلام على من ارسل خاتما وعلى అసలా వల్హీ నిల్ిహన్యాబిన్సహి అజమా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణాంతర జీవితం అనే అంశంలో స్వాగతం దీని యొక్క ఆరంభం మనం మరణం నుండి మరియు ఎవరికి ఎలా మరణం వస్తుంది మరణం తర్వాత ఏమి జరుగుతుంది ఈ విషయాలు ఇన్షాల్లా మనం తెలుసుకుంటూ ఉందాము అయితే మహాశివులారా ఇహ లోకంలో ఎవరు ఎలా జీవించినా కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా आनंद जीवितम गा लेदा बाधाक गा वृद्धुना पिल बीदव श्रीमंतना प्रती ओडी तपन सारी वारी विभिन्न विश्वास वार विभिन्न मता వారు జీవించే విధానాలు ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ ప్రతీ విషయంలో వారు విభేదించుకునే అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ విభేదించలేని ఏదైనా విషయం ఉంది అంటే అందరూ ఏకంగా నమ్మే విషయం ఏదైనా ఉంది అంటే అది చావు మాత్రమే మనందరము మరణించవలసిన వాళ్ళం मरण दाने तपाने कीवर की साध्यपू मरणा की संबंधी कोई मुख्य विषयानी मुझे मैं तू इत विषय प्रती जीवी चाव रुचि तपक चूड़वल अल्लाता कुर् स्पष्टपरचा ప్రతి జీవి చావు రుచి చూడక తప్పదు మరియు సూర్య రహ్మాన్ ఆయతి ఇరవై ఆరులో కులై విశ్వంలో నివసించే వారందరూ కూడా నశింతురు ఎవరికి చావు నుండి తప్పించుకునే అవకాశం లేదు ఈ సృష్టిలోకెళ్ళ అల్లాహ తర్వాత అందరి ఉత్తమములైన వారు సర్వ సృష్టిలో శ్రేష్ఠులైన వారు ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి గురించి కూడా సురజుమర్ ఆయత్ నంబర్ ముప్పైలో అల్లా ఇలా తెలియపరిచాడు ప్రవక్త నీవు కూడా రోజు ఒకరోజు చనిపోయేవారి చనిపోక తప్పదు మరియు వారందరూ కూడా తప్పక చావలసి ఉన్నది సూరే అంబియా ఆయత నంబర్ ముప్పై నాలుగులో అల్లాహుతాల మరీ స్పష్టంగా ఈ విషయం తెలియపరచాడు నీకంటే పూర్వం ఏ మానవునికి కూడా శాశ్వత జీవితం అన్నది మేము ప్రసాదించనే లేదు ఇక ఎవరికీ ఇలాంటి అవకాశం దొరకనప్పుడు చావు తప్పనిసరిగా దాని రుచి మనం చూడవలసినప్పుడు దాని గురించి మనం సంసిద్ధత అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబరుచుకోవాలి అని ఎలాగైతే అంటారో అలాగే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మనం జీవులుగా ఉన్నంత వరకే మనకు పరలోకంలో కావలసిన సామాగ్రినంతా మనం ఇక్కడే సరిపెట్టుకోవాలి ఇక్కడే సిద్ధం చేసుకోవాలి ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం ఈ విధంగా తెలియపరచారు ఐదు విషయాల్ని మరో ఐదు విషయాలు సంభవించక ముందే రాక ముందే అదృష్టంగా భావించుకో వీటిని సద్వినియోగించుకో ఈ ఐదు విషయాలు రాకముందే హయాతక కబుల మౌతిక్ చావు రాకముందు బ్రతికి ఉన్న ఈ రోజుల్ని అదృష్టంగా భావించు సత్కార్యాలు చేసుకునే విశ్వాస మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చెయ్యు సిహతక కబుల సకమిక్ ఆరోగ్యాన్ని అనారోగ్యానికి ముందు అదృష్టంగా భావించు ఫరాగక కబుల శుగ్లిక్ తీరికను పనులు మోపయ్యేకి ముందు అదృష్టంగా భావించు షబాబక కబుల హరమిక్ యౌవనాన్ని రుద్ధప్యానికి ముందు అదృష్టంగా భావించు వినాక కబుల ఫక్రిక్ శ్రీమంతునిగా ఉన్నావు డబ్బుధనం చేతిలో ఉంది దీన్ని అదృష్టంగా భావించు పేదరికానికి గురి అయ్యేకి ముందు ఐదు విషయాలని మీరు గమనించండి మరో ఐదు విషయాల కంటే ముందు వీటిని మనం అదృష్టంగా భావించి వీటిని సద్వినియోగించుకోకుంటే ఎంత నష్టంలో మనం పడిపోతాము గమనార్హమైన విషయం ఒకటేమిటంటే మనిషి చనిపోయిన తర్వాత తన వెంట ये डबू धनम रास्ति ये, ये बिल्कुल प्रापर्टी अतन वा अतु तन वा सत्कार मरी दुष्कार तन वाणु इह लोक लो, विश्वास मारे अवलबं सत्कार्यांटे చనిపోయిన తర్వాత ఏ జీవితం అయితే ఉందో అందులో సుఖ శాంతలు పొందుతాము ఒకవేళ విశ్వాస మార్గాన్ని అవలంబించకుంటే మరణాంతర జీవితంలో కష్టాలను దుఃఖాలను శిక్షలను మనం భరించలేము చావు విషయంలో తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చావు చాలా గుప్తమైన విషయం ఎవరికీ చెప్పి రాదు వచ్చేకి ముందు మెసేజ్ ఎస్ఎంఎస్ చేసి కానీ కాలింగ్ బెల్ ఇచ్చి కానీ మనకేదైనా ఇన్ఫర్మేషన్ చేసి కానీ రాదు అకస్మాత్తుగా చావు వచ్చేస్తుంది ఈ విషయం మనం మన కల్లారా చూస్తున్నాము మన వారిని కానీ అయినా మనం గుణపాఠం నేర్చుకోవటం లేదు ఎవరికి ఎక్కడా ఏ సమయంలో చావు వచ్చునో అది కేవలం అల్లాహ తప్ప మరెవరికీ తెలియదు ఏ మానవుడు ఏ ప్రదేశంలో చనిపోతాడో ఎవరికీ తెలియదు చావు విషయంలో మరొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అది వచ్చినప్పుడు క్షణంపాటు సెకండ్ మైక్రో సెకండ్ కూడా మనం ఆలస్యం చేయలేము కొంచెం ముందు కావాలన్నా మనం పొందలేము ఆలస్యం కావాలన్నా అది ఆలస్యం కావడానికి ఎలాంటి అవకాశం లేదు ప్రతి జాతికి ఓ గడువు అంటూ ఉన్నది వారి గడువు వచ్చిందంటే వారి ఆ సమయం వచ్చిందంటే క్షణంపాటు ముందుగాని వెనకగాని అవడానికి ఏమాత్రం అవకాశం లేదు ఇప్పటి వరకు చావు గురించి విన్న విషయాలు వీటి దారా మనకు ఎంతో బోధ కలగాలి చావు రాకముందే మనం దానికి సిద్ధమై ఉండాలి కానీ చావుకు సంబంధించిన ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కేవలం ఈ చెవులతోనే కాకుండా మనస్సుతో వినండి హృదయాంతర చెవులతో విని వాటిని మదిలో నాటుకోండి దానికి సిద్ధమయ్యే ప్రయత్నం చేయండి अदेमंटे चाव एवरी एला वो विश्वास पुण्यात्म ऐक सृष्टिकर्त आई अल्लाह नम्म आयन भय तो तन जीव आय विधेयत गड़पी वारी की चाव एला वा प्रवक्ता महानीय मोहम्मद सलू अलहिवसलम ఒక సందర్భంలో ఒక శ్మశాన వాటికలో కబ్రిస్తాన్లో ఒక అనుచరుణ్ణి ఖననం చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఈ విషయాలు చాలా వివరంగా తెలిపారు ముసనద్ అహ్మద్లో ఇంకా వేరే హదీద్ గ్రంథాల్లో ఈ వివరాలు వచ్చి ఉన్నాయి చాలా శ్రద్ధగా విని వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము ఎప్పుడైతే ఒక విశ్వాసికి ఈ లోకాన్ని వదిలేసి పరలోక ప్రయాణానికి సిద్ధమయ్యే సమయం వస్తుందో అప్పుడు ఆకాశం నుండి కొందరు దైవ దూతలు దిగి వస్తారు వారి యొక్క ముఖాలు బీ ఉల్స్ వారి యొక్క ముఖాలు ఎలా సూరిని లాగా మరియు వారి వెంట స్వర్గము నుండి వారు కఫన్ తీసుకొని వస్తారు స్వర్గము నుండి సువాసన తీసుకొని వస్తారు లాహో అక్బారు ఆ దైవదూతల సంఖ్య కూడా ఆ మనిషి యొక్క దృష్టి ఎంతవరకు పడుతుందో అంతవరకు స్వర్గం నుండి కఫన్ యొక్క దుస్తులు స్వర్గం నుండి తీసుకొచ్చిన సువాసనలతో ఆ దైవదూతలు కనబడుతూ ఉంటారు వారందరూ ఈ విశ్వాసికి పరలోక పయాణానికి స్వాగతం పలుకుతూ ఉంటారు అంతలోనే మలకుల్మౌత్ ప్రాణం దీయు దూత ప్రాణం తీసే దూత అతను కూడా హాజరవుతాడు అతని తలాపున తల వద్ద కూర్చుంటాడు ఆ ప్రాణం తీయు దూత ఎంతో ప్రేమగా మృదువుగా అంటాడు అయ్యుహన్ నఫ్సు ఉహ్రూజీ ఇలా మఖ్రతి అల్లాహి వరిద్వాన్ చాలా పవిత్రమైన పరిశుద్ధమైన ఓ ఆత్మ అల్లా యొక్క విశాలమైన క్షమాపణ మన్నింపు మరియు ఆయన సంతృష్టి వైపునకు వచ్చేసై ఇదే సందర్భంలో మీరు సూర్య ఫజ్రలోని ఆయతలు కూడా చదవవచ్చు ఓ శాంతి గల విశ్వాసము గల ఓ ఆత్మ రాబుయ్యంతో సంతోషంగా నీవు కూడా సంతోషంగా నీ ప్రభువు నీ పట్ల సంతోషంగా ఉండి నీవు నీ ప్రభు వైపునకు వచ్చేసై ఆ తర్వాత ప్రాణం తీయుదూత ఎంతో సునాయసంగా సులభతరంగా అతని ఆత్మను అతని శరీరంలో నుండి తీసుకుంటాడు అతను తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న దైవ దూతలందరూ ఏ కఫన్ దుస్తులైతే తీసుకొచ్చారో సువాసన తీసుకొచ్చారో దాంట్లో చుట్టుకుంటారు దైవదూతలు ఒకరికి ఒకరు చేతుల్లో మార్చుకుంటూ తీసుకొని ఆకాశం వైపునకు వెళ్తారు అక్కడా మొదటి ఆకాశం వైపునకు వెళ్ళినప్పుడు మొదటి ఆకాశం యొక్క ద్వారం మూయబడి ఉంటుంది తీసుకువెళ్ళేవారు అనుమతి కోరుతారు అప్పుడు వారు అడుగుతారు ఇది ఎంత పరిశుద్ధ ఆత్మ పవిత్రమైన ఆత్మ ఎవరిది వీరెవరు తీసుకెళ్ళే దేవదూతలు వారి యొక్క మంచి పేరు వారి యొక్క మంచి కర్మ వాటిని ప్రస్తావిస్తూ ప్రశంసిస్తారు ఆ తర్వాత మొదటి ఆకాశం యొక్క ద్వారాలు తెరవబడతాయి మొదటి ఆకాశ ద్వారాలు తెరవబడిన తర్వాత ఆ మొదటి ఆకాశం యొక్క దైవదూతలు కూడా వారి వెంట రెండవ ఆకాశం వైపులకు వెళ్తారు అక్కడ కూడా ఇలాగే ప్రశ్నోత్తరాలు జరుగుతాయి ఈ విధంగా ఏడవ ఆకాశం వరకు చేరుకుంటారు ప్రతి ఆకాశం దైవదూతలు దాని తర్వాత ఉన్న ఆకాశం వారి వెంట వెళ్తూ ఉంటారు ఏడవ ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ ఆ దాసుని ప్రశంసిస్తూ ఈ దాసుని యొక్క జాబితా ఎల్లి ఈలో రాయండి మరియు ఆ ఆత్మను తిరిగి అప్పటి వరకు అతని బంధువులు అతని యొక్క ఆ కలేబరాన్ని శరీరాన్ని తీసుకొచ్చి సమాధిలో పెడతారు తిరిగి సమాధిలో అతని ఆత్మను పంపండి అక్కడ కూడా కొన్ని ప్రశ్నోత్తరాలు జరుగుతాయి మరియు నా వాగ్దానం కూడా ఈ భూమి యొక్క మట్టి ద్వారా మిమ్మల్ని సృష్టించాను తిరిగి ఈ మట్టిలోనే మిమ్మల్ని పంపుతాను తిరిగి మళ్ళీ ఈ మట్టిలో నుండే మిమ్మల్ని మరోసారి బ్రతికిస్తాను ఇలా విశ్వాసుడేదుంటే సత్కార్యాలు చేసేవారేదుంటే ఇంత గొప్ప ఆశీర్వాదాలతో ఇంత గొప్ప స్వాగతం పలుకుతూ దైవదూతలు వచ్చి స్వర్గం యొక్క కఫన్ దుస్తులు తీసుకొచ్చి స్వర్గం నుండి శ్వాసనలు తీసుకొచ్చి ఎంతో సునాయసంగా సులభతరంగా అతని శరీరంలో నుండి అతని ఆత్మకు బయటికి తీసి పైకి తీసుకెళ్తారు అల్లాహుతాలా మనందరినీ విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక మరియు మన శరీరంలో నుండి ఆత్మ वे अये सदर्भम लोग इलावचनम कलम तयीबा चवे अट्ठे सद्भाग्य वाल मन को प्रसाद आमी का अविश्वासा अवलबं उदैवराधन पड़ उ पापा को सृष्टिकर्त अल्लाश లేదా విశ్వసించినట్లుగా చేసి అంతరాత్మలో ఇస్లాం పట్ల విశ్వాసం పట్ల ప్రేమ ఉండవలసినదిగా కాకుండా వారి యొక్క జీవితం అల్లాకు అల్లా యొక్క ఇష్టానికి భిన్నంగా తమ కోరికల మాదిరిగా జీవితం గడుపుతూ ఉంటారో వారి యొక్క పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి అదే హదీసులు మీరు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నోటవినండి కాఫిరు అమిల్ మునాఫిక్ ఇక ఎప్పుడైతే అవిశ్వాసి లేదా ఒక వంచకుడు కపట విశ్వాసి వారు ఈ ప్రపంచాన్ని విడనాడి పరలోకానికి పయనమయ్యే ముందు ఎవరస్తారు ఆకాశం నుండి దైవదూతలు అవతరిస్తారు కానీ వారి ముఖాలు ఎలా ఉంటాయి తెల్లగా नव्व मुखम तो मेस्तू उ ले प्रवक्ता सल अल्लम वारी मुखा नलई भयंकर चार पेद संख्य वस्तार आ मशि दृष्टि एंतर पड़त अंतरू वारे कनबड़त उ वारी चूसी अतु भयकंपित అంతలోనే మరణ దూత కూడా వచ్చేస్తాడు అతడు వచ్చి ఏమంటాడు ఏమంటాడు వచ్చిల్జీరుజీ ఇలా సహతి ఓ దుష్ట ఆత్మా అల్లా యొక్క ఆగ్రహానికి అల్లా యొక్క కోపానికి గురి అవడానికి ఇక బయటికి వెళ్ళు వచ్చేసాయి ఇక అతను అతని శరీరంలో నుండి ఆత్మను తీయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆత్మ మరణ దూత చేతిలో రాకుండా శరీరంలో పరుగెత్తుతూ ఉంటుంది చివరికి ఆ మరణ దూత శరీరంలో నుండి ఆత్మను తీస్తాడు అది ఎంత కఠినంగా వస్తుందంటే ఎలాగైతే ఒక పచ్చి బట్టను తడిగా ఉన్న బట్టను ముళ్ళ కంప నుండి తీసేటప్పుడు ఏ ఇబ్బందికరంగా మన వైపునకు అంతకంటే మరి ఇబ్బందికరంగా ఆ తర్వాత దైవదూతలు నరకం నుండి దుష్ట దుర్వాసన దుర్వాసన వస్తున్నటువంటి కఫన్ దుస్తులలో అతన్ని చుట్టుకుంటారు వెంటనే తీసుకొని ఆకాశం వైపునకు వెళ్తారు అక్కడ ఆకాశం యొక్క దూతలు ఈ దుష్ట ఆత్మ ఎవరిది అప్పుడు ఈ దూతలు దైవ దూతలు అంటారు ఇతను ఫలానా చెడ్డ మనిషి ఇది ఇతని యొక్క దుష్కార్యాలు ఈ విధంగా అయితే ఆ తర్వాత ఆకాశపు ద్వారాలు తెరవబడవు అక్కడి నుండి ఆ ఆత్మను పారేయడం జరుగుతుంది విసిరివేయడం జరుగుతుంది అప్పుడు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లం సురేహజ్లోని ఈ ఆయతను పఠించారు ఎవరైతే అల్లాతో పాటు ఇతరులను సాటి కలుపుతారో భాగస్వాములుగా చేస్తారో అతని పోలిక ఎలాంటిదంటే ఆకాశం నుండి పడిపోయాడు ఇక పక్షుల్లో అతన్ని లాక్కున్నాయి లేదా గాలులు అతన్ని దూర ప్రాంతాన పడవేశాయి ఇక ఆ ఆత్మ మళ్ళీ తిరిగి అతని శరీరంలోకి వస్తుంది మళ్ళీ తర్వాత ప్రశ్నోత్తరాలు జరుగుతాయి వాటి యొక్క వివరాలు మనం ఇన్షా అల్లా సమాధిలో ఎవరికి ఏమి జరుగుతుంది అన్న సందర్భంలో విందాము కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కురాన్లో కూడా అల్లాహు తాల అవిశ్వాసుల ప్రాణం తీయబడే సందర్భంలో వారికి ఎలాంటి కష్టం ఎలాంటి బాధ కలుగుతుందో స్వయంగా అల్లాహ దానిని స్పష్టంగా తెలియపరచాడు ఒక్కసారి ఈ ఆయతును వినండి اَيُّهَ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمْ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ ఈ దుర్మార్గులు మరణ వేదనలో మునిగి తేలియాడుతున్న సందర్భంలో దైవదూతలు తమ చేతులు చాపుతూ బయటికి వచ్చేసై అల్లాహకు వ్యతిరేకంగా అసత్య మాటలు మీరు ఏదైతే ఉండేవారో దానికి బదులుగా ఈరోజు మీకు ఇలాంటి అవమానకరమైన శిక్ష మీకు ఇవ్వడం జరుగుతుంది అని ఆ చెప్పబడే రోజును ఒకసారి గుర్తు చేసుకోండి అలాంటి ఆ సమయం రాకముందే మనం గుణపాఠం నేర్చుకోవాలి విశ్వాస మార్గాన్ని సత్కార్యాలు అవలంబించే మార్గాన్ని మనం నడిచే ప్రయత్నం చేయాలి ఈ విధంగా మహాశివులారా ఎవరికి చావు ఎలా వస్తుంది అనే విషయం ఏదైతే వింటున్నామో దీనికి సంబంధించిన తరువాయి భాగం వినడం మరచిపోకండి అల్లా మనందరికీ విశ్వాస మార్గాన్ని అవలంబించే సద్భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వలైకుంహతుల వరకా